విషయి ఆ స్వరూపాన్ని ఒక్కసారి స్పృశించమంటుంది ఉపనిషత్ దాని దగ్గరికి వెళ్లి విచారణ చేయమంటుంది ఉపనిషత్ అది కనుక విచారణ చేస్తే వాడిలో అజ్ఞానం అనేది తొలగుతుంది తన గురించినటువంటి తన స్వరూపాన్ని చింతించినటువంటి ఆ జ్ఞానం తనకు కళ్ల ముంద ఆవిష్కరింపబడ్డప్పుడు ఎప్పుడైతే ఆ స్వరూప చింతన బయలుదేరిందో అజ్ఞానం నశిస్తుంది విషరణము గతి అంటే జ్ఞాన ప్రాప్తి స్వరూపమవుతున్నాము అవసాధనము జనన మరణ రూపమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు నావి కాకుండా అయిపోతున్నాయి మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నోత్రిహ్వే నేత్రే న్యోమ భూమి చిదానంద రూప శివోహం శివోహం ఎంత గొప్ప స్థితి ఆ స్థితికి వెళ్ళినటువంటి ఆ సాధకుడికి దేహేంద్రియ మనోబుద్ధులు కార్యకరణ సంఘాతాదులన్నింటినీ కూడా పక్కన పాడేస్తున్నాడు కాబట్టి ఇక్కడ శాస్త్రం అంటుంది ఆ తత్వాన్ని తెలియ చెప్తుంది ఉపనిషత్తు అయితే ఈ ఉపనిషత్తులు ఎన్నెండి అంటే బోల్డ్ ఉన్నాయి ఉపనిషత్తులు మనం వేదాలు నాలుగని చెప్పుకున్నాం ఒక్కొక్క వేదానికి చివరి భాగాన ఈ ఉపనిషత్తులనేవి ఈ ఉపనిషత్తులు మోలుగున్నాయి కానీ ఇందులో ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు ఎనిమిదిగా చెప్పారు అమ్మో అన్ని ఉపనిషత్తుల ఫిల్టర్ చేస్తారు నూట ఎనిమిది అమ్మో అన్న ఇంకా ఫిల్టర్ చేస్తారు శంకరులు పది ఉపనిషత్తుల్ని తీసుకుని వాటికి అద్భుతమైన తోటి అవిర్వచనీయమైన భాష్యాన్ని ఇచ్చార ఆ పది ఉపనిషత్తులు ఏంటంటే ఈశకేన కట ప్రశ్న ముందక మాండోక్యతిరి ఐద్యరేంత చాండోగ్యం ృహదారణ్యకం దశ ఈ పది ఉపనిషత్తులు ఏంటి ఈష అంటే ఈశావాస్యం కేన అంటే కేనోపనిషత్తు కఠ అంటే కఠోపనిషత్తు ప్రశ్న అంటే ప్రశ్నోపనిషత్తు ముందక అంటే ముందకోపనిషత్తు మాండోక్యము అంటే మాండోక్యోపనిషత్తు అలాగనే తిత్తిరిగి అంటే తైత్తిరియోపనిషత్తు అలాగనే ఐతరేయం అంటే ఐతరేయోపనిషత్తు ఛాందోగ్యము అంటే ఛాందోగ్యోపనిషత్తు बृहदारण्यको बृहदारण्यकोपनिष कथ प्रश्न मुंदक्य छांदोग्यम बृहदारण्यक दशम उपनिषत्ल की शंकर अद्भुतम भाष्या अच्छा पद उपनिष्ल मन अयन भगवदी पर दा की को भाष्य शंकर आगवदी मन सर सभाष्य मन चूस्ते अंकने श्रीकृष्ण परमात्म इन चुपनाट चुता इदं शरी कौंपेय क्षेत्रमे तम प्राहु क्षेत्रज्ञ क्षेत्रज्ञ चाप्ति मधि सर्वक्षेत्रु भारत अर्जुन इधर क्षेत्र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 మార్చి రాగానే ఎందుకు దాని మీద ఆసక్తి కనబరుస్తాం మనం ఎందుకని అందులో నీళ్లు పోసి చక్కగా ఇసుక పెట్టి శుభ్రంగా చుట్టుపక్కలంతా నిమ్మకాయలు పెట్టి ఆ ఇసుకలో గుచ్చిపెట్టి ఆ కుండని పెట్టి దాన్ని తడిపి చల్లటి బట్ట వేసి తాగండి ఫ్రిడ్జ్ని దిహినికి పంచరా ఈ ఫ్రిడ్జ్ గజ్జు పక్కన పెట్టండి ఆ కుండలో నీళ్లు పోసి నిజంగా ఆ మట్టి వాసన అన్ని పోయాలి మనకంతా పోయిందంతా మొత్తం ప్రాకృతికంగా బ్రతిపోయి సంస్కృతంతా పోయింది మొత్తం అంత ప్లాస్టిక్ ఫ్రిడ్జ్లు లేకపోతే అది ఇది ప్రాకృతిక సహజ సిద్ధమైన స్థితి జీవన శైలికి అందుకని జబ్బులు ఏడిపోని జబ్బులు కొత్త జబ్బులు వింతైన జబ్బులు మట్టి కొండ దాని మీద ఎందుకంత ఆసక్తి దాని మీద ఎందుకంత ఇష్టత దాని మీద ఏమిటి అంత అంటే మట్టి కొండ మీద ఆసక్తి ఎందుకనంటే నాకు చల్లటి నీళ్లు దాచిపెట్టుకుంటుంది లోపల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 ఆత్మ వస్తు ఉంది ఇందులో దాగుంది ఇందులో ప్రకాశిస్తుంది కాబట్టి ఇందులో ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యాన్ని ఉంది కానీ అన్ని వాటిని గుర్తించలేవు ఒక్క మానవ ఉపాధి మాత్రమే ఆ తత్వాన్ని గుర్తించగలిగే బుద్ధి ఉంది మిగతా బుద్ధి లేదు అందుకనే జంతువునాం నరజన్మ దుర్లభ పుంతతో విప్రతా తస్మాత్ దైవిక ధర్మ మార్గపరత అంటారా పుంస్థం అంటే మగవాడితనం మగతనం అని కాదక్కడ పుంస్థం అంటే మగతనం అని కాదక్కడ అర్థం పున్ అంటే పు అనంటే అర్థం ఏంటంటే ఎవరికైతే సంస్కారం ఉంటుందో ఎవరిలో అయితే సంస్కారం ఉంటుందో అది పుంస్థం పుంస్థు అంటే మగతనం అంటే ఏంటి ధీరత్వం కదండి మగతనం అంటే దేనికి చిహ్నం అది పుంస్థం చిహ్నం నాకు కుటుంబం తెలుసు అందులో పాపం భర్త దానికి రెండు కాళ్ళు పడిపోయాయి రెండు చేతులు పడిపోయాయి మంచం మీద ఉన్నాడు పన్నెండేళ్లు ఆ భర్తని మంచం మీదనే పెట్టి ఇద్దరు పిల్లలు అత్తగారు అందరిని ఒక్క ఆవిడ ఇంట్లో ఇంటి ఆ ఇల్లాలు ఒక్క ఆవిడ పని చేసుకుని ఆ భర్త జాబు ఇచ్చారు ఆవిడ పని చేసుకుని ఇళ్ళంతా చెక్క పిల్లల్ని పైకి తీసుకొస్తుంది నేను చూశాను అంటే మరి ఇంటికి ఇంటికి ఎవరు ఆధారం ఆవిడే కాబట్టి పుంస్థం అంటే ధీరత శక్తి శక్తిని పుంజుతం అన్నారే కానీ హార్స్ పవర్ అంటే ఏంటి గుర్రానికి ఉండే శక్తి అన కాదు హార్స్ పవర్ అంటే దట్ మీచ్ యువ మెజర్ మన శక్తిని కొలత పెట్టడానికి ఆ పేరు పెట్టారు అలాగనే కుంశం అంటే మగవాడే ఈ వేదాంతానికి పనికొస్తాడు ఇంకెవరు పనికిరాడు ఇవన్నీ ఒట్టి కబుర్లు సంస్కారం ఏ ఉపాధిలో ఉందో ఆ ఉపాధి ప్రధానం అంతేకాని మగవాడ ఆడద పిల్లల ముసలివాడ ఒకవేళ నిజంగా అందరూ పెద్దయిన తర్వాతనే మోక్షానికి అర్హులు అవుతారనుకుంటే డెబ్బయో ఎనభయో రావాలి ఈలోగా యాక్సిడెంట్ అయిపోయాడనుకోండి ఈలోగా జబ్బు చేసిపోయాడనుకోండి ఇరవైకో ముప్పైకో ఇంకోవాడు మోక్షానికి అర్హుడు కాద అందుకనే మోక్షానికి అర్హత దేహాన్ని బట్టో లేకపోతే కాలాన్ని బట్టో లేకపోతే వ్యక్తిని పట్టో వస్తువుని పట్టో కాదు సంస్కారాన్ని బట్టి మోక్షానికి అర్హుడవుతున్నాడు ఆ సంస్కారం మూడో ఏట వస్తే ప్రహ్లాదులా బయటకు వచ్చేటప్పుడు నిందుగలడు అందు సందేహము వలదు చిత్రు సర్వోపగ్రతుడు నీ వెందెందు వెదకి చూచిన నందం దేగలుడు వింటే అన్నాడానికి ఎన్నేళ్లకు అన్నాడు మాట ఏడేళ్లకు ఎనిమిదేళ్లకు అన్నాడు తొంభై ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు విరణ్యక స్పూటికప్పుడు నూట యాభై ఏళ్ళు నూట యాభై ఏళ్ళు వచ్చినా వాడికి అది ఏం అర్థం కారణం సంస్కారం లేదు కాబట్టి ఉపాధి ప్రధానం కాదు సంస్కారం ప్రధానం అక్కడ ఉపాధికి ఏముంది డెబ్బై ఏళ్ళు రావచ్చు వాడికి ఏమి ఇటువంటి ఎక్కవో పట్టవు కానీ పన్నెండేళ్లు ఇటువంటి ఇందులో కూడా చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి కూర్చున్నారు వాళ్ళకి సంస్కారం ప్రధానం కాబట్టి ఉపాధి ప్రధానం కాదు సంస్కారం ప్రధానం బాగా ఆలోచించింది కాబట్టి మనం ఏదైనా ఒక మంచి ప్యాకెట్ డ్రింక్ తీసుకున్నాం అనుకోండి ప్యాకెట్ ని చూడడం లోపలుండే డ్రింక్ ని చూస్తాం దానికోసం ప్యాకెట్ ని పట్టుకుంటాం అలాగే నీ ఉపాధి ప్రధానం కాదు లోపలుండే సంస్కారం ప్రధానం దాన్ని చూసి ఈ ఈ విషయాన్ని అందించాలి ఉపాధిని చూసి కాదు అబ్బో వీడు కోటేశ్వరుడు వీడికి నేను వేదాంతం చెప్తే చాలా బాగుంటుంది వీడికి బాగా ఎప్పుతుంది అప్పటి వీడి దగ్గర డబ్బు లేదు వీడికి వేదాంతం చెప్తే ఏం పనికి రాదు అసలు డబ్బే వీడి దరిద్రుడు వీడికి వేదాంతం ఏం పనిచేస్తుంది నో బయట ఉండేటువంటి ఆభరణాలు ధనము బయట ఉండేటువంటి సంపద నాకు మోక్షానికి అర్హత కాదు లోపల ఉండే సంస్కారం నాకు మోక్షానికి అర్హత కాబట్టి ఇక్కడ సంస్కారం ప్రధానం సంస్కారం అలోన్ కౌంట్స్ నథింగ్ ఎల్స్ కాబట్టి ఆ సంస్కారానికి ఇక్కడ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 రెండే కోణాలు ఒకటి తన్ను తాను పొందడానికి కావలసిన విద్యను బోధిస్తుంది రెండు దాన్ని పొందడానికి ఆ విద్యను గుర్తించడానికి ఆ విద్యను ధారణ చేయడానికి ఆ విద్యను సొంతం చేసుకునే దానికి కావలసిన అర్హతలు ఎలా పెంపొందించుకోవాల దానికి మార్గాల్ని బోధిస్తున్నాయి దట్స్ ఇట్ కాబట్టి శాస్త్రం రెండు భాగాలు ఒకటి కర్మ భాగం రెండు జ్ఞాన భాగం దట్స్ ఇట్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 ఆయనకి బ్రహ్మాత్య పాతకం చుట్టుకుంది ఆయన శిష్యులతో తపశ్చేయమన్నాడు వాళ్ళ శిష్యులు తపస్సు చేస్తున్నప్పుడు అధ్వయుడు చరకుడు అనేటువంటి వాడు చేస్తుంటే యాజ్ఞవల్లి కూడా వచ్చాడు అరే రే గురువు గారు వీళ్ళిద్దరూ ఎందుకండి ఇలా చేస్తున్నారంటే ఇలా బ్రహ్మాత్య పాత అబ్బా వేళ్ళకై నేను తపశ్చాలని నేను చేసి పెడతానని అన్నాడు వెంటనే కోపం కలిగింది ఒకరు పిచ్చివాడా నీ అహంకారం నా దగ్గర చూపిస్తావా నువ్వు ఇంత గొప్ప నేను ఇంత గొప్ప నా దగ్గర చూపిస్తావా చాలా గొప్పవాడిగా అంత గొప్పవాడిగా నువ్వు పో ను నేర్చుకున్నటువంటి సకల విద్య నిష్ప్రయోజనమైపోవాలి మొత్తం కక్కు అన్నాడు ఆయన కట్టిన తర్వాత అది నేల పాలు కాకూడదని ఆ అధ్వరుడికి క్షరకుడికి చెబితే వాళ్ళు పిత్తిరు రూపంలో వచ్చి దాన్ని తిన్నారు దాన్ని ఆ వమనం చేసినటువంటి విద్యని అదంతా చైతిరి అది కృష్ణ యజుర్వేదమైంది ఆ కూడా కృష్ణ యజుర్వేదమైంది ఇప్పుడు యాజ్ఞవైక్యుడు విద్యావిహీనుడైపోయాడు మళ్ళీ తపస్సు ప్రారంభించాడు సూర్యుడి మీద ఆ సూర్యనారాయణుడు ఆ సూర్య భగవానుడు ఆయనకి అంతఃకరమ శుద్ధినిచ్చి మళ్లీ వేదాన్ని దర్శనం చేయించాడు ఆయనతోటి ఆయన దర్శించిన వేదమే శుక్ల యజుర్వేదం అది నలభై కాండలు శుక్ల యజుర్వేదం నలభై కాండల్లో ముప్పై కాండలు కూడా ఇదిగో కర్మ గురించి ఉపాసనల గురించి భక్తి గురించి వాటి గురించి వీటి గురించి మాట్లాడుతుంది గురించి నలభై కాండం ఏదైతే ఉందో అది మోక్ష శాస్త్రం అదే ఈ ఈశావాస్య ఉపనిషత్ ఈ శుక్ల ఉజుర్వేదాంతర్గతమైనటువంటి ఉపనిషత్ ఈ ఈశావాస్య ఉపనిషత్ ఈ ఉపనిషత్ అంత ఉన్నట్లంటో అంత మహాశక్తివంతమై ప్రకాశిస్తుంది అందుకని దీనికి ఈశావాస్యోపనిషత్ అని పేరొచ్చింది ఎందుకు వచ్చింది దీనికి ఈశావాస్యం అనంటే ఇది ఈ ఉపనిషత్తు ప్రారంభమే ఈశావాస్యమిదం సర్వం అని ప్రారంభమవుతుంది ఉపనిషద్ మంత్రం ఇది ప్రారంభమవుతుంది అయితే మన సాంప్రదాయంలో ఏంటంటే గురు ఈ ఉపనిషత్తులో శాంతి మంత్రం ఏంటంటే వెరీ క్లాసికల్ అండ్ వెల్ నోన్ మంత్రం అందరికీ బాగా తెలుస్తున్నటువంటి బాగా అందరికీ ప్రాచుర్యమైనటువంటి మంత్రం పూర్ణమద पूर्णमदा पूर्ण मुदच्य पूर्णमावशिष्य पूर्णमद पूर्णमद पूर्णापूर्ण मुदच्यते पूर्णस्तर्णमाय पूर्णमेवावशिष्य उपनिष्त् प्रारंभम हो साधारण उपनिषत् बाब मन की अर्थ का मन की अखर् ఎందుకు అర్థం కావో ఎందుకు అర్థం కావు అర్ధం చేసుకోవాలనే జిజ్ఞాస వ్యక్తిలో ఉండాలి అర్థం చేయించగలిగే వ్యక్తిత్వం గురువులో ఉండాలి ఇవి రెండు కలిస్తే ఖచ్చితంగా ఉపనిషత్తు కాదు ఏదైనా అర్థమవుతుంది అందుకనే మన నానుడి కూడా తెలుగులో ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్య అని ఒక భావం ఎక్కువగా ప్రేరణ జరిగిపోతూ ఉంది నిజంగా గర్వించదగ్గ గొప్ప అంశం ఏంటంటే ఈ ఉపనిషత్తులనేవి ఒక వ్యక్తికో ఒక కులానికో ఒక మతానికో దీనికో పరిమితమైనది కాదని ఇది మగవాళ్లే అధ్యయనం చేయాలి లేదు వీటిని కేవలం ఒక తెగ అధ్యయనం చేయాలి లేదు ఈ సాంప్రదాయం వల్ల ఉపనిషత్తుకి అర్హులు ఎవరు అనంటే మనిషిగా పుట్టిండాలి వాడికి కొద్దిగా ఆలోచించేటువంటి బుద్ధి సక్రమంగా ఉండాలంటే చాలు అంటే రెగ్యులర్ గా నార్మల్ గా థింక్ బుద్ధి ఉంటే చాలు అబ్నార్మల్ థింకర్స్ అక్కర్లేదు దీనికి ఇర్రెగ్యులర్ థింకర్స్ అక్కర్లేదు రెగ్యులర్ థింకర్స్ అండ్ నార్మల్ గా థింక్ వాళ్ళు సహజంగా సామాన్యంగా ఆలోచించగలిగినటువంటి వ్యక్తులు అలాగనే మనిషి ఒక ఉపాధి మానవ ఉపాధి ఉంటే చాలు ఉపనిషత్తులనేటువంటివి ఈ లోకంలో మనం బాగా ఆలోచిస్తే విష్ణు పురాణాన్ని తీసుకుంటే అందులో సబ్జెక్ట్ నటర్ విష్ణు శివపురాణం తీసుకుంటే శివుడు గురించి మాట్లాడుతుంది రామాయణం తీసుకుంటే రాముడు రాముడి యొక్క చరిత్ర సీత సీత యొక్క కథ ఇవన్నీ చెప్తుంది భాగవతం తీసుకుంటే కృష్ణుడు కృష్ణుడు యొక్క ఘట్టాలు ఆ లీలలు ఆ చరిత్రలు వాటికి సంబంధించిన అంశాలు చెప్తుంది इलाख अंशा कीषयी उपनिष उपनिषा आलिए अंक उपनिष्ल वेरे का उपनिषत्ल के मूपमे अभी भगवदी उूपे गीत होब्बी उपनिष्लू का गीत का देला अंत टल चपाली ना गुरी इधे व्यक्ति गुजमें अं आत्म विद्य नीने प्रकाशि नाइचे विद्य उपनिष् विद्य सदे धा विशरण गति अवसाधनार्थ उपनी पूर्वस्थ कृप्रतयांक रूपम उपनिषदी उपनिषद ఉప సమీపవర్తి అయినటువంటి ఆత్మ చైతన్యం గురించి మనకు వ్యక్తపరుస్తుంది ఉపనిషత్ మిగతా పురాణాల్లో ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క దైవ మొక్క ప్రధానమైనటువంటి విషయంగా ఉంటుంది ఇప్పుడు దేవి భాగవతం అమ్మవారు ప్రధానం కదా స్కాంద పురాణం ఉంది దానికి ఒక విషయం ప్రధానం ఇప్పుడు గణేష పురాణం ఉంది దానికి గణపతి ప్రధానం విషయం కాబట్టి ఇలా ఒక్కొక్క పురాణాల్లో ఒక్కొక్క దానికి దేవుడు ప్రమాణంగా ఇవి దైవంగా భావించి వాడిని దైవంగా మన ముందు వ్యక్తపరుస్తుంది అలాగనే ప్రతి దానికి ఒక్కొక్క విషయం ఉంది కానీ ఉపనిషత్తులకి విషయం ఏంటి నేనే నా గురించి మాట్లాడుతుంది అంటే మన గురించి మాట్లాడుతుంది ఈ లోకంలో ఏదో దేవుడి గురించి మాట్లాడే విద్య మనకు కావాలా లేదు మన గురించి మనకు స్పష్టంగా పరిపూర్ణంగా తెలియజెప్పే విద్య మనకు కావాలా ఏం కావాలి అది మనం ఎంచుకోవాలి అసలు మన గురించే మనకు సరిగ్గా తెలియకుండా దేవుడి గురించి వేటాడడం అనేటువంటిది సహజమేనా ఇందులో ఏం ప్రయోజనం లేదు ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళారనుకోండి బాగుందయా వచ్చావు నువ్వు ఎవరన్నారు అనుకోండి నాకేంటి లేదండి అన్నావు అనుకోండి ఎంత పేలవంగా ఉంటుంది ఇప్పుడు మీరు అడ్రస్ తీసుకెళ్లారు ఎవరి దగ్గరకో కడపలో పలానా ఒక సుబ్బారెడ్డి గారు ఉన్నారండి ఆయన్ని కలవాలి నేను ఆయన అడ్రస్ ఇదండి అన్నారు ఎవరో మిమ్మల్ని తీసుకెళ్లారు ఆయన చాలా పెద్ద వ్యక్తి ఊర్లో ఒక గౌరవం మర్యాద అన్ని ఉన్న వ్యక్తి ఎక్కడి నుంచో వచ్చారండి సార్ మిమ్మల్ని కలవడానికి వచ్చారనంటే అడ్రస్ తీసుకుని ఇది నాదే రమ్మనమని అనుకోండి వీడు వెళ్ళాడనుకోండి వీడు చూసి అబ్బా సుబ్బారెడ్డి మీరేనా అంటే అవును నేనే ఇది ఏం ఆ ఏం లేదండి మిమ్మల్ని చూడాలని వచ్చానండి సరేంటో నువ్వెవరు ఏమో నాకు తెలియదండి అన్నాడంటే ఏం చేస్తాడు ఈ సుబ్బారెడ్డి వాడికి ఎవరో వాడు తెలియదట సుబ్బారెడ్డి కావాలంటే నీ సుబ్బారెడ్డికి ఎలా ఉంటుంది నీకు ఎవరు తెలియదా అలా నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి లేవో తెలియదండి నేను ఎవరినో నాకు తెలియదండి నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదండి ఎందుకోసం వచ్చినా నాకు తెలియదండి కానీ ఏంటి ఆ నేను అలా ఇంకా ఐకమ్ ముక్క దొరికింది ఇంకా ఐక మొక్క మీరే ఒకదాయో నేను చూస్తామని వచ్చాను ఓ అప్పుడు మీకు అర్థం వీళ్ళు ఇంకొన్ని నిమిషం వచ్చింది వీడికి పిచ్చిపెట్టేలా ఉంటుంది కాబట్టి తానెవరో తనకు తెలియకుండా తను ఇంకొక దాని గురించి తెలుసుకోవాలనుకోవడం ఎంత అవివేకమో అలాగనే ఆత్మ ఆత్మతత్వాన్ని ముందు స్వానుభవం పొందకుండా నేను ఏదో దేవుణ్ణి పొందాలనుకునేటువంటి వేట కూడా అలాంటిదే బాగా చూడండి దేవుడి గురించి వేటాడేటువంటివన్నీ మతాలు ఆస్తికులు దేవుడు లేడు అని వెంటాడే వాళ్ళు నాస్తికులు దేవుణ్ణి వేటాడే వాళ్ళు ఆస్తికులు కానీ ఈ రెండు పక్కకు పెడితే ఉపనిషత్తుని పట్టుకున్నవాడు తన్ను తాను సంస్కరించుకునేవాడు భారతీయ సంస్కృతిలో ఈ ఉపనిషత్తుల్ని పట్టుకున్న మాత్రమే సాధ్యమవుతుంది ఈ ఉపనిషత్ విద్య మాత్రమే ఇస్తుంది అంటే ఎవరిని మనం సంస్కరించుకోగలిగితే ఎవరిని కనుక మనం చూడగలిగితే ఎవరి ఉనికిని కనుక మనం స్పృశించగలిగితే సమస్తం యొక్క ఉనికి తేటతెల్లమవుతుందో అది ఉపనిషత్ విద్య మనకు అంత గొప్ప విద్య కాబట్టి నా గురించి చెప్పేది నాకు కఠినం అవుతుంది విష్ణు గురించి చెబితే అది విని ఏమో వైకుంఠంలో ఉన్నాడు అంటున్నారు మనం ఇప్పుడు ఎక్కడెళ్ళి చూస్తాం ఓ ఉన్నాడేమో పాలకడలిపై శేషకల్పమున పవళించే ఓ దేవ అని అక్కడ పడుతూనే ఉన్నాడని చెప్తుంది సరే నమ్మదంతే చూడండి ఈ లోకంలో ఏ విద్య అయినా నమ్మదగ్గవే కాని నిర్ధారణ చేయదగ్గ విద్య ఒక్క ఆత్మవిద్య నిజ నిర్ధారణ జరిగిపోతుంది ఆత్మవిద్యలో నేను అనేటువంటి ఆత్మతత్వం మీద విచారణ జరిగిపోతుంది ఇప్పుడు వింటుండగానే ఎందుకని మీ గురించి మాట్లాడుతున్నాను మీరే అంశం ఇక్కడ విషయం మీరే ఈ మాట్లాడేటప్పుడు మాటకి సబ్జెక్ట్ మ్యాటర్ మీరే అవుతున్నారు నేను మీ గురించి మాట్లాడే ప్రతి మాట మీ హృదయంలోకి ఎక్కి మీ గురించి మీరు అలా విచారణ చేసే కొద్దీ మీరు తేటతెల్లమవుతారు కాబట్టి ఇక్కడ నేను చెప్పిన తర్వాత ఎప్పుడో నమ్మి ఎప్పుడో పొందబడేది కాదు నేను చెప్పే సమయంలోనే మీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మీరే ఇమేజ్ తింటున్నారు కాబట్టి వెంటనే ఆన్ ది స్పాట్ రిజల్ట్ ఆన్ ది స్పాట్ అవ్వాలి అంతేగాని ఇప్పుడు విన్న తర్వాత పదేళ్లకు ఇరవై ఏళ్లకు లేకపోతే దేహం పడిపోయిన తర్వాత నది దాటి ఎక్కడికో పోవాలి ఇవన్నీ అక్కర్లేదు ఏ వైకుంఠానికి వెళ్ళాలని మన పురాణాలు చెప్పిన లోకాంతర ప్రాప్తి గురించి ఉపనిషత్తు మాట్లాడదు ఆత్మ ప్రాప్తి గురించే మాట్లాడుతుంది ఉపనిషత్ అంటే ఇక్కడే ఇప్పుడే మీకు కనుక సరిగ్గా ఆలోచించగలిగే మేధ ఉంటే ఆలోచింపజేస్తాం కాబట్టి ఇక్కడ మన ఉపనిషత్ మంత్రం అనేటువంటిది సిద్ధాంతం అనేటువంటిది ఇది చాలా కష్టం ఇది ఎవరికి అందదు ఎవరికి అర్థం కాదు ఇది ఎవరు దీన్ని ఎవరు అర్థం చేసుకోలేదు ఇవన్నీ అపోహలు కల్పించి పెట్టారు ఎందుకనంటే మనం చూడబోయే ఈ ఉపనిష మంత్రాలు ఎంత తేలిగ్గా ఉంటాయో అసలు మనల్ని మనల్ని ఎంత ఉన్నత స్థితిని తీసుకెళ్తాయో మీకు కళ్ళారా ప్రత్యక్షంగా మేము చూపిస్తామని ఆ స్వానుభవం కలగాలి ఆ అనుభవ వేద్యం అని కాబట్టి అందుకని ఉపనిషత్తుకి అంత స్వారస్యం ఉంది ఇది శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన మనకు అంది వచ్చాయి పరంపరాగతంగా సాంప్రదాయబద్ధంగా గురువు నుండి శిష్యుడికి అతను అవగతం చేసుకుని అతను తన శిష్యుడికి అలా అందిస్తూ తీసుకొచ్చారు ఈ ఉపనిషద్ విద్యని ఇటువంటి ఉపనిషద్ విద్య ఆత్మవిద్య కాబట్టి దీనినే బ్రహ్మ విద్య అన్నారు దీనినే అన్నారు ఇన్ని పేరులతో పిలుచుకున్న ఒకటే ఒకటే కాబట్టి రెండవది లేదు కాబట్టి మనం ఆ ఉన్న ఒక్కదానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఏది ఇబ్బంది లేదు ఆత్మా అని పేరు పెట్టుకున్నా పరమాత్మ పేరు పెట్టుకున్నా లేదు మోక్షం పేరు పెట్టుకున్నా ఏ పేరు పెట్టుకున్నా ఉండేది ఒకటే దానికి మనం వ్యవహారార్థం కొన్ని పేర్లు పెట్టుకుంటున్నామంటే కాబట్టి ఇక్కడ ఈ ఉపనిషత్తు కూడా మొట్టమొదట ఒక శాంతి మంత్రంతో ప్రారంభమవుతుంది అంటే సాంప్రదాయం ఏంటంటే పూర్వం రోజుల్లో గురువులు శిష్యులు ఇద్దరు కూర్చున్నప్పుడు శాంతి మంత్రంతో విద్యను ప్రారంభిస్తారు ఎందుకనంటే ప్రశాంతంగా ఆ విద్య సక్రమంగా జరగాలని అందుకని విద్య దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ మన ఉపనిషత్తు అంటుంది తైతిక ఉపనిషత్తులో వస్తుంది ఈ శీక్షావళిలో ఆచార్య పూర్వ రూపం అంతేవార రూపం విద్యా సంధి ప్రవచన గుం సంధానం ఇత్యి విద్యం ఎంత అద్భుతంగా చెప్పి చూడండి ఆచార్య పూర్వరూపం చెప్పేవాడు పూర్వరూపం అంతేవాసి ఉత్తర రూపం వినేవాడు విద్యా సంధి వీళ్ళిద్దరినీ కలిపేదేంటి విద్య కాబట్టి ఇక్కడ ఇవ్వబడేది ఇవి రెండు అలాంటప్పుడు ఈ ఇవ్వడం ఎలా జరగాలి పైన నుండి ఇవ్వాలి స్వీకరించడం ఎలా స్వీకరించాలి కింద నుంచి స్వీకరించాలి ఇప్పుడు కరెక్ట్ గా ఉందా లేదా ఇప్పుడు నీళ్లున్న గ్లాసు పైలు ఉంటుంది ఖాళీ గ్లాసు కింద ఉంటుంది ఒప్పినప్పుడు ఏమవుతుంది పైనటువంటి నీరు క్రింద గ్లాసులోకి చేరుకుంటుంది అలాగే ఇక్కడ కూడా ఆచార్య పూర్వ రూపం అంతే వాసు ఉత్తర రూపం వీళ్ళిద్దరినీ కల్పించేది ఏంటి విద్యాసంధి ఖాళీ గ్లాస్ చేతిలో పెట్టుకుని ఇంకో ఖాళీ గ్లాస్ ఈ చేతిలో పట్టుకుని ఇలా ఎలా ఊపుకుంటున్నామా ఊపుకోం ఈ గ్లాసులో పదార్థం ఉండాలి ఈ గ్లాసులో ఉండాలి మనకు కావాల్సింది అది పైన పట్టుకుంటాం ఇది ఖాళీగా ఉంటుంది దీన్ని కొట్టుకుంటాం అప్పుడు దీని నుంచి దీన్ని ఉంపుతాం రెండు ఖాళీ మనకు రెండు ఖాళీగా ఉండే ప్రయోజనం ఏంటి ఇవ్వబడేది నిండుగా ఉండాలి స్వీకరింపబడేది ఖాళీగా ఉండాలి అప్పుడే ఇవ్వబడేది నింపుతుంది స్వీకరింపబడే